శ్రీగురుభ్యో నమరి ఓ గణానవామహే కవి కవీనా పుమముష్మస్తే రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణోతు్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమాం స్మదాచార్యపే గురు పరంపరా భద్రం కర్ణే విష్ణు రామదేవాద్రం పశ్యే మా క్షభ్యజత్ర స్థిరైరంగైస్తుమేవ్యదాయుస్తింద్రోధ్రవా స్తిన పూషా విశ్వేదా వస్తినస్తాక్ష్యోష్టనో బృహస్పతి ఓ శాంతిష్ాంతిష్ాంతి అతో వక్ష్యామ్యకార్పణ్యం అజాతి సమతాయే కచ్చిత్ సమంతత ఇప్పుడు ఉపాసనను ఆశ్రయించుకుని ఉన్న జీవుడు కృపణుడు అందుకే లోకంలో మీరు కర్మ చేయండి లేకపోతే ఉపాసన చేయండి తద్వారా ఈశ్వరుని ఆరాధిస్తే మీరు కృతార్థులవుతారు అని చెప్తారు ఆ వాక్యంలో సత్యం ఉన్నది ఎంతవరకు సత్యం అది ఈ కర్మాయి ఉపాసన దేనికోసము అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానం కోసము అయితే సత్యం ఉంది అలా కాకుండా ఈ కర్మాయి ఉపాసనల్ని చేసి మనం దేవుణ్ణి మెప్పించి ఏవో కోరికలు తీర్చుకోవడం కోసం అంటే దేవుడు అనేవాడు ఒక ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు ఎవళ్ళు ఆయన్ని మెప్పిస్తే వాళ్ళ కోరికలు తీర్చుతాడు ఎవళ్ళు మెప్పించకపోతే వాళ్ళకి పనిష్మెంట్ వేసేస్తాడు ఆ రకంగా అటువంటి భేదపూర్వకమైన ఉపాసన మీరు దీనుడుగానే మిగిలిపోతారు అకార్పణ్యం అన్నది ఉండదు కార్పణ్యమే ఉంటుంది ఎందుకని ఎప్పుడు మీరు మెప్పించలేరు ఒక మనిషిని ఒక మనిషి కానీ దేవుడు కానీ మీరు చాలా కాలం మెప్పించగలుగుతారు కానీ సర్వకాలములలోనూ మెప్పించలేరు ఏదో టైంలో ఆ మెప్పు బదులుగా కోపం వస్తుంది అప్పుడు మీకు పనిష్మెంట్ పడిపోతుంది ఆ భయంతో మనం ఉంటాం కాబట్టి మహారాజుకి దగ్గర అవ్వాలని చెప్పేసి కోరుకుంటారు తీరా మహారాజుకి దగ్గర అయిన తర్వాత ఆయన మనస్సుకు నచ్చకపోతే శనచ్ఛేదమే అంటాడు తక్కువ మాట మాట్లాడట అలా ఉంటుంది తన దాన్ని తాను బతికి రోడ్డు మీద పోతే బతికి వాడికి ఈ కాబట్టి ఉపాసన అనేది భేదపూర్వకమైన ఉపాసన స్వార్థం కోసం చేసే ఉపాసన కృపణత్వమే అయితే వేదాంతం చదువుకునేవాళ్ళు కూడా ఈ కృపణత్వాన్ని ఎందుకు విధులుపెట్టలేకపోతున్నారు అని ఒక ప్రశ్న వచ్చింది వాట్ ఈస్ ది సీక్రెట్ ఇప్పుడు వేదాంతం చదువుతో ఉపనిషత్తులు గీతాలు చదువుతో కూడా ఇంకా కృపణత్వంలోనే ఆ దైన్యంలోనే మనిషి ఉండిపోవడానికి కారణం ఏమిటి అంటే దాని సీక్రెట్ ఏమిటంటే చూడండి మనం భోగాలు దేహ దేహాన్ని ఆత్ దేహమును ఆత్మగా స్వీకరించి తద్వారా లభించేటువంటి ఏ భోగములైతే ఉన్నాయో ఆ భోగములందు ఉండేటువంటి ఆసక్తి కారణంగా అంటే వైరాగ్యం లేకపోవడం చేత వైరాగ్యం చాలకపోవడం చేత వీడు ఆ భేదపూర్వకమైన ఉపాసనని పట్టుకు వెళ్లాడతాడు తప్పిస్తే దాంట్లో ఆ భేదంలో కార్పణ్యము దైన్యము గలదు అనే సత్యాన్ని గుర్తించి దానికి పైకి పోవాలని అనుకోడు దాంట్లోనే వెళ్లాడతానంటాడు ఆ వైరాగ్యం తక్కువ అవ్వడం చేత వచ్చిన దోషం అంచేతనే సాధన చతుష్టయంలో వైరాగ్యాన్ని చాలా ప్రధాన స్థానంలో పెట్టారు వివేకము వైరాగ్యము తర్వాత ఇంకో దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉంది అదేమిటంటే మనిషిని ఉన్నత స్థానానికి వెళ్ళమంటే దానికి కూడా మనిషి భయపడతాడు తన చిన్న స్థానాన్ని విధులు పెట్టడానికి ఆ స్మాల్నెస్ అల్పత్వం ఏదైతే ఉంటుందో ఆ అల్పత్వమునందు విచిత్రమైన ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే అల్పుడుగా ఉంటూ ఆనందించడానికి ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే ఈ అల్పత్వమే బంధము దీని నుంచి బయటపడాలంటే ఒప్పుకోడు మనిషి దానికి కూడా కారణము వైరాగ్యము సరిగ్గా లేకపోవటమే తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్నప్పుడు మటుకే ఈ అనేది సంభవం అవుతుంది కాబట్టి గౌడపాదాచార్యులు ఏమంటున్నారంటే నేను కార్పణ్యము లేనిది పుట్టుక లేనిది సమత్వమును పొందినది డిఫరెన్షియేషన్ వైశిష్టము లేని సమత్వమును పొందిన బ్రహ్మను బోధిస్తాను ఆత్మరూపంగా బోధిస్తాను అతో వక్ష్యామి యథాన జాయతే కించిత్ దాని ఎందు ఈ ఆత్మస్వరూపమునందు ఏది పుట్టిది ఏది ఉండదు అజాతవాదము సో జాయమానము సమంతత చుట్టూ పుడుతున్నట్టుగా భాషించినా కూడా వాస్తవమైన పుట్టుక ఏది ఉండదు బ్రహ్మ అజాతము దీన్ని నేను బోధిస్తాను కాబట్టి నేను నిన్న ప్రస్తావన చేస్తూ ఏమన్నానంటే పుట్టుక రెండు రకాలని పరిణామరూపమైన పుట్టుక వివర్తరూపమైన పుట్టుక రెండు రకాల పుట్టుకలు మనం చెప్పచ్చు అంటే పరిణామరూపమైన పుట్టుక అంటే యథార్థమైన పుట్టుక అది పరబ్రహ్మ ఎందు లేదు వివర్తరూపమైన పుట్టుక కూడా ఒక స్థాయిలో వాడికి అర్థమవడం కోసం ఇక్కడ వివర్తరూపంగా పుట్టింది సర్పము పుట్టింది అని చెప్పినమే కానీ వాస్తవంలో అక్కడ సర్పము పుట్టనే లేదు ముందే సర్పం పుట్టలేదు అంటే అదేమిటి పుట్టకపోవడం నేను చూశాను దా భయపడ్డాను అని వాడు కంగారు పడతాడని దాన్ని పుట్టిందని చెప్పి ఆ పుట్టుక పరిణామం వల్ల వచ్చింది కాదు వివర్తం వల్ల వచ్చిందని చెప్పి అది ఒక మెట్టు దేనికి మెట్టు పుట్టుక లేదు సర్పము పుట్టనే లేదు అని చెప్పడానికి మెట్టు కాబట్టి వివర్తవాదము అజాతవాదం వైపు తీసుకెళ్లే ఒక మెట్టు మాత్రమే ఆ విధంగా చెప్పారు అలాగే ఈ జగత్తు అనుభవానికి వస్తుంది సర్పం దగ్గర అర్థం చేసుకోవటం తేలిక జగత్తు దగ్గర అర్థం చేసుకోవడం కష్టం జగత్తు అనుభవానికి వస్తోంది ఈ అనుభవానికి ఎందుకు వస్తుంది అంటే అసలు ముందు అనుభవానికి వస్తోంది అని అంగీకరించి ఈ జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టింది అని చెప్పారు అయితే ఆ పుట్టడంలో మీకు పరిమాణం చేతనే నిజంగానే పుట్టేసింది అంటే యథార్థంగానే పుట్టేసింది అంటే ఇంకా అద్వైతమే ఉందండి జాతీయ బ్రహ్మణి వర్తతే వీడు దీనుడుగానే మిగిలిపోతాడు కాబట్టి నిజంగా పుట్టలేదయ్యా మాయచేత పుట్టింది అంటే అదే వివర్తవాదం అయితే గౌడపాదాచార్యులు ఆ వివర్తవాదంలో నిలబడ్డానికి కూడా ఆయన అంగీకరించట్లేదు నువ్వు తప్పుగా చూస్తున్నావు జగత్తునే జగత్తునే నువ్వు చూస్తున్న పద్ధతిలో నువ్వు చూడకు నువ్వు ఎలా చూస్తున్నావు భేదపూర్వకంగా చూస్తున్నావు నీకు నేను సమత్వపూర్వకంగా దర్శించే పద్ధతి చెప్తాను నీకు నీకు సమతాంగతం నువ్వు ఆ సమత్వ దృష్టితో ఎప్పుడైతే చూస్తావో నీకు భేదమే కనపడదు భేదమే లేకపోతే జగత్త లేదు బ్రహ్మే ఉంది అప్పుడు జగత్తు బ్రహ్మ నుంచి పుట్టడం అనే ప్రసక్తియే ఉదయించదు అప్పుడు అజాతిలో మిగిలిపోతారు అతో వక్ష్యాం యజాతి సో నిన్న యథాన జాయతేకించి జాయమానం సమంతత మనస్సు ఇంద్రియముల యొక్క అపేక్ష ద్వారా ఎప్పుడూ పుడుతున్నట్టుగా అనిపించినా ఏదీ పుట్టుట లేదు అని వీడు స్పష్టంగా దర్శించేసి ఆ జాతవాదంలో స్థిరపడిపోయేటువంటి ఆ ఆ ఉపాయాన్ని మీకు నేను బోధిస్తాను ఆ తత్వాన్ని బోధిస్తాను భాష్యకారులు చెప్తున్నారు సో తదల్పం ఎత్ అన్యోన్యత్ పశ్యుణోత్ విజానాసత్ సో అది అది అన్యత్ భాషించినంతకాలము అది అవిద్యాకార్యము అల్పము అసత్యము తప్ప మరొకటి కాదు వాచారంణం వికారో నామేయము ఇలాదిశ్రుతిభ్య ఈ వాజారంభణం అనే శృతి చాలా గొప్ప శృతిది వజారంభణం వికారో నామధేయం వృత్తికేత్యేవ సత్యం అనే శృతి దాన్ని మీకు ఒకసారి వ్యాఖ్యానం చేస్తాను మీకు నేను మనవి చేస్తాను ఈ వాక్యాన్ని వ్యాఖ్యానం చేయటంలో అక్కడ ఉన్న ఎంటైర్ స్పిరిట్ని ఎప్పుడైతే తీసుకోలేకపోతారో ఆ శృతి వాక్యాన్ని సరిగ్గా ఎప్పుడైతే మీరు వ్యాఖ్యానం చేయలేక సరిగ్గా చేయక దాన్ని అన్క్లియర్గా ఇటు కాకుండా అటు కాకుండా ఇటు సత్యమని చెప్పినట్టు కాలేదు అటు అసత్యమని చెప్పినట్టు కాలేదు ఇటు అద్వైతము కాలేదు ఇటు ద్వైతము కాలేదు ఎటు కాకుండా ఎటు పొసకుండగా కర్ర వెరగదు పాము చావదు అని తెలుగులో సామెత ఒకటి ఉంది ఇటు ఇది ఖచ్చితంగా ద్వైతమయ్యా అని చెప్పినట్టు కాదు ద్వైతం కాదు ఏం లేదు అంతా అద్వైతం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పినట్టు కాదు ఇటు కాకుండా అటు కాకుండా అలాగా దాన్ని వ్యాఖ్యానం చేయటం సరికాదు అని ఒక పద్ధతిలో వ్యాఖ్యానం చేయాలి ఇప్పుడు వాచారంభణం వికారో నామధ్యేయం మృత్తికేత్యేవ సత్యం మృత్తిక అంటే మట్టి మెత్తని మట్టి సో దాని నుంచి వికారహ అంటే దాని నుంచి పుట్టిన ఒక అనొక ఘటము కాబట్టి వికారహ అంటే ఘటము కార్యము అనర్థం వికారహ అంటే కార్యము ఇక్కడ కార్యం ఏమిటి మట్టి నుంచి వచ్చి కార్యం ఏమిటి ఘటం కాబట్టి ఘటమనే కార్యము ఇది ఆరంభం అంటే పుట్టుట ఆరంభణం అంటే పుట్టుట ఆరభ్యతే అర్థ ఆరంభం అంటే ఆరభ్యతే పుట్టుచున్నది ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడ పుట్టింది అది ప్రశ్న మామూలుగా లోకంలో ఏమనుకుంటారు ఘటం మట్టి నుంచి పుట్టింది పరిణామం ద్వారా పుట్టింది మట్టి సత్యమే ఘటము సత్యమే అని అనుకుంటారు అలా అనుకున్న దానికి దానికి బలం చేకూర్చేటువంటి ఒక అనుభవం కూడా ఉంది ఏమిటది ఆ ఘటంతో నీళ్లు తెచ్చుకోవచ్చు నీళ్లు దాచుకోవచ్చు దాంట్లోనూ చిన్న ఘటమైతే టీ టీ కాఫీని కూడా తాగొచ్చు చిన్న పిడతయితే కాబట్టి ఈ విధంగా మనకి లోకల్ వ్యవహారానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఘట రూపంగా మట్టి ముద్ద అయితే ఉపయోగపడుతుంది కాబట్టి లోకల్లో వ్యవహారానికి ఉపయోగపడటం అనేది వాస్తవంగా ఘటం అనేది ఒకటి ఉందని అది వాస్తవంగా మట్టి నుంచి పుట్టిందని చెప్పడానికి అది బలంగా ఒక హేతువుగా చెప్తూ ఉంటారు ద్వైతవాదులు ఏమండి కానీ ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే చూడు లోక వ్యవహారానికి ఉపయోగపడడం అనే బేసిస్ మీద వస్తువు యొక్క సత్యాసత్యాలను నిర్ణయించరాదు ఇప్పుడు సినిమా ఉంది అక్కడ గొప్ప వ్యవహారానికి ఉపయోగపడుతుంది ఏమిటి మనకి సినిమా ద్వారా కొంతమంది పెద్ద పెద్ద నటులు అయిపోతున్నారు డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా కోట్లు సంపాదించి మహాభోగాలను అనుభవిస్తూ ఉంటారు మీరు ఆ సిలిం నగరికి వెళ్తే వాళ్ళు దేని బేసిస్ మీద ఈ భోగాలను అనుభవిస్తున్నారో అది సత్యమా సినిమా సత్యమా అలాగే మనం కూడా మూడు గంటల చక్కని వినోదాన్ని అనుభవిస్తాం ఈ రాష్ట్రంలోనూ మన పొరుగు రాష్ట్రంలోనూ సినిమా బేసిస్ మీద చీఫ్ మినిస్టర్స్ని కూడా ఎన్నుకునేటువంటి సంప్రదాయం ఉంది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ సినిమా అనేది సత్యము అని ఎలా చెప్పగలుగుతారు మూడు గంటలు మంచి వినోదాన్ని కలిగిస్తుంది అది కామెడీ అయితే విరగబడి నవ్వుతాము ట్రాజిడీ అయితే కళ్ళబట్టి నీళ్లు కూడా వస్తాయి అంత మాత్రం చేత సత్యం అని చెప్పడానికి వీరలేదు కాబట్టి లోక వ్యవహారంలో ఉపయోగపడింది ఒక విశిష్టమైన అనుభవాన్ని కలిగిస్తుంది కాబట్టి అది సత్యము అనే ఆర్గ్యుమెంట్ తప్పు కాబట్టి ఆర్గ్యుమెంట్ కొట్టుకారే ఇక ఘటము పుట్టింది ఎలా ఎక్కడ పుట్టింది మట్టి ఎందు పుట్టిందా వాస్తవంలో మట్టిలో ఏదీ పుట్టలేదు ఎలాగంటే ఇప్పుడు చూడండి నేను నేను ప్రశ్న అడుగుతా మీరు దానికి సమాధానం ఇది ఎన్ని వస్తువులు ఒకటా రెండు ఐదు ఒకటి ఇది ఒకటే అయితే ఇప్పుడు చెప్పండి ఇది మట్టియా ఘటమా మట్టి అండఘటమని చెప్పకూడదు ఏదో ఒకటే చెప్పాలి ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి ఏది చూస్ చేసుకుంటారు మామూలుగా లోకంలో కాఫీ తాగాలనుకున్నవాడు పిడత్తం చూసి చేసుకుంటాడు కానీ మీరు మరి వేదాంత విద్యార్థులు కదా తత్వాన్ని చూసి చేసుకోవాలి కానీ ఆకారాన్ని చూసి చేసుకోకూడదు కదా ఆకారం అనేది వచ్చిపోయేది వచ్చేది కాదు పోయేది కాదు ఎప్పుడు ఉండేదేదో దాన్ని చూసి చేసుకుని మీరు సమాధానం చెప్పండి ఘటమా మట్టియా మట్టి అని చెప్పి చూసి తర్వాత మీరు ఆలోచించండి ఘటన పుట్టింది అన్నారు నేను ఒక మట్టి ముద్దని చేతితో తీసుకుంటాను తీసుకుని దాన్ని ఇలా ఇలా చూపిస్తాను మట్టి ముద్ద మెత్తని మట్టి ముద్ద ఇదేమిటి మట్టి ముద్ద దాన్ని ఏం చేస్తానంటే నా ఫింగర్స్ ఈ విర చేతి విరాళ్ళతోటి చాలా నేర్పుగా దాన్ని నేను ఇటు అటు దాన్ని నొక్కి నేర్పుగా దాన్ని చుట్టూ దాన్ని తిప్పి ఆ లోపల కొంత ఖాళీ ఏర్పాటు చేసి ఆ మెడ మెడ దాని కంబు సో ఆ మెడలాగా దీన్ని దీన్ని గ్రీవా అంటారు అలాగే ఏర్పాటు చేసి కొంచెం లోతుగా పెట్టి చేస్తా చేస్తే ఇప్పుడు నేను చేసినటువంటి ఎఫర్ట్ వల్ల మట్టి మట్టిలాగే ఉందంటారా లేకపోతే మట్టి పోయి ఏదైనా కొత్తది వచ్చిందంటారా మట్టి మట్టిలాగే ఉంది కానీ ఏ మట్టి వెళ్ళిపోయేదాని స్థానంలో ఏదో కొత్తది వచ్చింది అనే మాట అది అర్థం లేని మాట అయితే మరి ఈ ఘటము యొక్క అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఘట సంస్కారం మనస్సులో ఉంది ఈ రకమైన రూపములో ఉన్న మట్టికి ఘటమని పేరు అనే ఘట సంస్కారం వీడి మనస్సులో ఉంది అదేదో పరమేశ్వరుడు హిరణ్య పరబ్రహ్మ అలాగే సృష్టించాడని వీడు అంటాడు అదంతా బోగస్ పరబ్రహ్మ అలాగేమీ సృష్టించలేదు వీ ఈ రకమైన రూపంలో మట్టి ఉంటే దానికి ఘటమని పేరు అనే సంస్కారం వీడి బుద్ధిలో ఉంది ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది వీడేమైనా సత్యాన్వేషణ చేసి శోధించి కనుక్కున్న సత్యమాది కాదు ఈ సంస్కారం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చింది తండ్రికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఒకడు ఇంకొకటి బుద్ధిలో ప్రవేశపెట్టిన సంస్కారం తప్ప దాంట్లో దానికి వస్తు సత్యానికి సంబంధమేం లేదు అక్కడ ఉన్న వస్తువు మట్టి మాత్రమే వృత్తికేత సత్యం వస్తువు అంటే ఉన్నదానికి వస్తువు అని పేరు ఏది ఉందో దానికి వస్తువు అని పేరు అస్థి ఇది వస్తువు ఏది ఉందో అది వస్తువు కాబట్టి ఇక్కడ ఇలా నేను చేసినంత మాత్రాన అక్కడ ఉన్నది మారిపోయిందండి మారిపోలేదు ఉన్నది ఏదో అదే ఉంది అదే ఉంటుంది అదే ఎప్పుడూ ఉంటుంది కూడా కాబట్టి అక్కడ వస్తువు ఏమిటి మట్టి కానీ ఆ మట్టికి ఉన్న ఆకారం చూసి వీడు మారిపోతుంది ఆకారం చూసి వీడు ఏం చేస్తాడంటే దాన్ని దాని ఎందు ఒక ఇంకొకటి అనే భ్రమని కల్పించుకుంటాడు ఇప్పుడు మీకు మీరు ఆలోచించండి ఓ బొమ్మ ఉంది ఆ బొమ్మను ఇలా చూపించి దాంట్లో చేతిలో మురళి నెమలిపించము అలాగా కృష్ణుడిలాగా చూపిస్తాను ఇది కృష్ణుడు అని చెప్తారు మీరు అదే బొమ్మను నేను కొంచెం ఇలా ఇల్లా మార్పులు చేసి నిటారుగా నిలబెట్టి చేతిలో ధనస్సు పెట్టే గాండి చేతిలో ధనుస్సు పెట్టాను అనుకోండి అప్పుడేమని చెప్తారు ఇది రాముడు అంట అదే బొమ్మను ఇటు తిప్పి నేను తోకహాట పెట్టి కిరీటం పెట్టి కొంచెం మూ మూతి చేశాను అనుకోండి అప్పుడేమంటారు హనుమంతుడు అంటారు అదే బొమ్మ అక్కడ ఉన్నది మట్టి ముద్ద ఉన్నది మట్టి ముద్ద ఈ మట్టి ముద్దలోనే మీరు కృష్ణుడు అన్నారు రాముడు అన్నారు హనుమంతుడు అన్నారు రాముడు డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణుడు హూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హనుమంతుడు ఇన్ని సంస్కారాలు మీ మనస్సులో ఉన్న సంస్కారాలు దాన్ని ఎత్తిమీద వేసేసి ఏవేవో మాట్లాడేస్తున్నారు అక్కడ ఉన్నది ఏమిటండి మట్టి ముద్ద అయితే ఇప్పుడు ఈ ఘటము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మట్టి ముద్ద నుంచి ఘటన రాలేదు నీ బుద్ధిలోంచి వచ్చింది ఈ ఘటం నీ బుద్ధిలో ఉండే ఘట సంస్కారాన్ని ఆ మట్టి ముద్ద మీద ఆరోపించి అక్కడ ఉన్న మట్టి ముద్దకి ఎప్పుడైతే ఒక షేపు మారిందో ఆ షేపు మీద మనస్సు ఫిక్స్ అయిపోయి ఉంటుంది కనుక ఆ షేపు సంస్కారం మనస్సులో ఉంది కనుక ఆకార సంస్కారం మనస్సులో ఉంది కనుక ఆ సంస్కారాన్ని దాని మీద ఆరోపించి ఇది ఘటము అని అంటాడు ఒకటికి మట్టి తెలుసండి ఘటం అంటే ఏమిటో తెలియదండి వాడికి చూపిస్తే వాడు ఏమని మట్టి అని కాబట్టి ఈ ఘటము అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్ బుద్ధి సంస్కారం నుంచి వచ్చింది మనస్సులోంచి వచ్చింది అంచేతనే వాచారంభణం వాక్కు చేత ఆరభ్యం ఉత్పద్యతే అది నోట్లోంచి పుట్టింది ఘటము అన్నది బయట ఏదీ పుట్టలేదు బయట అసలు పుట్టడానికి ఏది పుట్టుక అనేది లేదు బయట నోట్లోంచి పుట్టింది వాచారంభణం వికార కాబట్టి నోట్లోంచి ఎందుకు పుట్టింది శబ్దరూపంగా మనస్సులో సంస్కార రూపంగా సంకల్పరూపంగా సంకల్పము అంటే థాట్ మనస్సులో సంకల్పరూపంగా ఉంది వాక్కు నుంచి శబ్దరూపంగా పుట్టింది కాబట్టి మనస్సులో రూపం ఉన్నది వాక్కులో నామం ఉన్నది బయట మట్టి మాత్రమే ఉన్నది వాచారంభణం వికారో నామధేయం ఏమండి ఇప్పుడు మీరు ఏదైతే జగత్తు అంటున్నారో ఆ జగత్తు గురించి నేను మీకు ఒకటి రెండు మాటలు చెప్తాను మీరు గమనించండి మీరు ఏదైతే జగత్తు ఉంటున్నారో అది చాలా చిన్న జగత్తు స్మాల్ వరల్డ్ ఎందుకంటే మీకు నచ్చినవి మీకు నచ్చనివి మీకు ఇష్టమైనవి మీకు ఇష్టం కానివి మాత్రమే ఉంటాయి ఆ జగత్తులో ఇంకేమీ ఉండవు ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెయ్యి మంది ఉంటారు ఆ వెయ్యి మంది ఉన్నా లేనట్టే లెక్క దాంట్లో మీ బావుమరితో లేకపోతే మీకు నచ్చని వాడో ఎవడో కనపడతాడు వాడొక్కడే దెయ్యంలా ఉన్నట్టు లెక్క మిగతా వాళ్ళు ఉండి లేని వాళ్ళ కిందే లెక్క మంది ఉండి కూడా ఆ వెయ్యి మంది లేనట్టే లెక్క కానీ మీకు నచ్చిన మనిషి ఒకడు ఉంటాడు వాడే ఉన్నట్టు లెక్క కాబట్టి మీరు ఏదైతే వరల్డ్ అంటున్నారో అది కేవలము మీ మనస్సు యొక్క ప్రాజెక్షన్ తప్ప మనస్సు యొక్క మూమెంట్ తప్ప బాహ్యంగా ఉన్నది మన మైండ్ జగత్ అని మాత్రం మీరు అనుకోవద్దు తర్వాత వీడు మిత్రుడు వీడు శత్రువు అన్నారు ఈ మిత్రుడు శత్రువు అన్నవాళ్ళు భగవంతుని చేత సృష్టింపబడి జగత్తులో ఉన్నారా లేక మీ మనస్సు చేత ప్రాజెక్ట్ చేయబడి జగత్తులో ఉన్నారా మీరు చెప్పండి మనస్సు యొక్క ప్రాజెక్షనే ఓకే మంచిగా చెప్పారు ఇప్పుడు కరెక్ట్గా చెప్తారో చెప్పరో చూస్తాను వీడు నా కొడుకు ఇవి నా కూతురు అన్నారు ఈ కొడుకు కూతురు భగవంతుని చేత సృష్టింపబడిన జగత్తులో ఉన్నారా మీ మనస్సు చేత ప్రాజెక్టు చేయబడిన భావనలో ఉన్నారా కాబట్టి మీరు జగత్తు జగత్తు అని ఏదైతే అంటున్నారో అది మీ మనస్సు యొక్క ప్రాజెక్షన్ తప్ప అక్కడ వాస్తవంగా ఏది లేదు అక్కడ ఉన్నది సద్రూపం తప్ప మరి లేదు బ్రహ్మ మాత్రమే కాబట్టి మీరు జగత్తు జగత్ అంటే నేను మాట చెప్తాను మీరు మీరు దాన్ని ఆలోచించండి ది జగత్ వట్ కాల్ ఈజ్ లింగ్విస్టిక్ వాచారంభణం ఇట్ ఈస్ లింగ్విస్టిక్ ఇట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెన్షియల్ వృత్తికేత సత్యం సత్యం అంటే ఎగ్జిస్టెన్షియల్ ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్కి లింగ్విస్టిక్కి తేడా ఉంటుంది ఇప్పుడు ఆయన ఆయన సుబ్బారావు సుబ్బారావు వ్యక్తి నాకు శత్రువు ఇప్పుడు దీంట్లో ఎగ్జిస్టెన్షియల్ ఏది లింగ్విస్టిక్ ఏది సుబ్బారావు వ్యక్తి ఎగ్జిస్టెన్షియల్ అవునండి శత్రువు అనేది లింగ్విస్టిక్ అంటే నా మనసులో ఉండే సంస్కారానికి ఒక పేరు పెట్టి దాని మీద పారేశారు చెప్పుకున్నారా అంతవరకు ఓకే శత్రువు తీసిపారేని లింగ్విస్టిక్ తీసిపారేసి మీరు ఎగ్జిస్టెన్షియల్లోకి మీరు పయనించండి కాబట్టి శత్రువు అనేది ప్రాజెక్షన్ ఉన్నది సుబ్బారావు వ్యక్తి ఏమండి సుబ్బారావు అనే వ్యక్త్యా లేకపోతే దీంట్లో లింగ్విస్టిక్ ఎగ్జిస్టెన్షియల్ ఏది సుబ్బారావు ఈజ్ లింగ్విస్టియన్ వ్యక్తి అన్నది ఎగ్జిస్టెన్షియల్ ఏమండి వ్యక్తి రెండు కాళ్ళున్న మనిషి అనేది మనిషియా లేక ఒక ప్రాణియా ఏది ఎగ్జిస్టెన్షియల్ ఏది లింగ్విస్టిక్ ఒక ప్రాణి ఎగ్జిస్టెన్షియల్ రెండు కాలం మనిషి ఈజ్ లింగ్విస్టిక్ ప్రాణి అనే అతను అతను ఒక ప్రాణి అంటారా లేక ప్రాణిరూపంగా అనుభవానికి వచ్చే సత్ అని స్వీకరిస్తారా సత్ అది సత్యం అది ఎగ్జిస్టెన్షియల్ అండ్ ప్రాణి అన్నది లింగ్విస్టిక్ ఆ అసత్ ఎప్పుడైతే మీరు సుబ్బారావు నామశత్రువు అని దర్శించటం మానేసి ఆ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి క్రమంగా ఎప్పుడైతే ఒక ఎగ్జిస్టెన్షియల్ తోటి మీరు రిలేట్ కాగలుగుతారో అప్పుడేమవుతుందంటే నేను చూసేవాడను అది చూడబడేది అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కూడా లేకుండా పోతుంది ఆ కనెక్షన్ వచ్చేస్తుంది కనెక్టెడ్నెస్ వచ్చేస్తుంది అప్పుడు మీకు అనుభవం ఎలాగలుగుతుందంటే ఇట్ ఈజ్ ఆల్ వన్ ఎగ్జిస్టెన్స్ అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ దట్ బీయింగ్ అహం బ్రహ్మాస్మి ఈ దర్శనంలో మీకు జగత్తు పుట్టుక లేదు నాశము లేదు ఏదీ లేదు ఇది అజాతవాదం వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం వనేశ్వరి ఈ అజాతవాదాన్ని బోధిస్తోంది తద్విపరీతం సబాహ్యాభ్యంతరం అజమకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మా సో తద్విపరీతం అంటే నామరూపములకు విరుద్ధమైనది వాచారంభం వికారో నామధేయం కదా అది తత్ అంటే ఆ నామరూపములు ఎగ్జి లింగ్విస్టిక్ అన్్రియల్ దానికి విరుద్ధమైనది ఎగ్జిస్టెన్షియల్ సత్యము అది సబాహ్యాభ్యంతరం మీరు ఎప్పుడైతే ఆ సత్ సత్వం సంత్ సంత్ అంటే ఎవరు సాధువు సంత్ ఎవడు సంత్ సర్వమును సద్రూపంగా దర్శించేవాడు సత్ వాడు సంత్ కాబట్టి ఆ సద్రూపంగా మీరు ఎప్పుడైతే దర్శిస్తారో బాహ్యంలో ఉండే ఆబ్జెక్టు ఆంతరంలో ఉండే సబ్జెక్టు రెండు కూడా ఒకే సత్తు రెండు ప్రకట రూపములు రెండు విభిన్నము కావు ఒకే సత్తు రెండు ప్రకట రూపములు ఒకే సత్ ఈ దేహోపాధిని బట్టి ఆంతరంగాను జగత్ ఉపాధిని బట్టి బాహ్యంగాను భాషిస్తోంది దీనికి ఒక దృష్టాంతం చెప్పచ్చు స్వామి అఖండానంద మహారాజ్ చెప్పేవారు బంగారపు రేకు మీద రాముడి బొమ్మ రామాయణం బొమ్మలు చెట్టి దేవాలయంలో పెడుతూ ఉంటారు దోపిచ్చి ఈ దేవాలయం అనే పేరు మీద వ్యవహార లోకంలో నడిచే పిచ్చికి ఒక హద్దు ఆపు ఉండదు దేవాలయం గోడలన్నీ బంగారపు రేకులతో తాపడాలు చేస్తూ ఉంటారు ఎందుకు ఎందుకు తాపడాలు చేయాలో నాకు అర్థం కాదు బట్ దే డూ దాట్ ముందు ప్రాచీన దేవాలయాలు రాతి మీద వాళ్ళకు ఉన్నటువంటి కళాకౌశలాన్నంతనే ఉపయోగించి రాతి మీద అద్భుతమైన నృత్యాలు శిల్పాలు చెక్కు పెట్టారు వాళ్ళు వీళ్ళు దాన్ని కప్పేసి దాని మీద బంగారపు రేకులు తాపడం వేస్తారు ఆ చేసే పని కూడా చాలా పూర్ క్వాలిటీ వర్క్మెన్షిప్ తోటి చేస్తారు దాంట్లో కొంత బంగారాన్ని అపహరించేస్తారు కూడా దేవాలయం పేరుతో జరిగే అంత అంత కరప్షను చూస్తే ఏమిటో విడ్డూరం అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని సమర్థించాలా లేకపోతే దీన్ని దూరంగా పోవాలా అర్థం కాక గెలిగలు ఆడుతూ ఉంటాం ఎందుకంటే ఒక సాధువుగా హిందూ సమాజంలో ఉంటూ హిందూ సమాజం నుంచి భిక్షను తీసుకుని బతుకుతూ హిందూ సమాజానికి అనుగుణంగా ఉండకుండా దీన్ని ఎలా విమర్శించుకుంటూ ఏమైపో ఇది ఏం బాగులేదే అనిపిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం ఏమంటే భిక్ష తీసుకుంటున్నాం కాబట్టి సచిన్ చెప్పడం మానేసి ఎదరవాళ్ళకి నచ్చుబటే మాటలు చెప్పాలంటే అది కూడా కష్టమే ఈ మీమాంసలో ఈ అంబిబెలెన్స్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు నలంటుకుంటున్నాడు కాబట్టి ఇదంతా కూడా చాలా విడ్డూరమైన సమాచారం ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఆ బంగారు రేకు మీద తాపడం చేశారు బొమ్మలు బొమ్మలు బంగారు రేపు మీద ఎంబాస్ చేశారు ఏమిటంటే ఆ బొమ్మ రాముడు రావణుడు రామ రావణ యుద్ధం రాముడు ఇటున్నాడు రావణుడు అక్కడున్నాడు ఏమంటే ఇప్పుడు రాముడు వేరు రావణుడు వేరు అని ఒక దృష్టికోణంలో మీరు చెప్పచ్చు కానీ ఆ రెండు ఒకటే బంగారం కదయా మహానుభావ ఒకటే బంగారం అంటారా లేదా వేరువేరు ఒకే బంగారం అలాగే అయాం అనే ఆభ్యంతరమైన బీయింగ్ సత్ దేరీజ్ అన్ అది బాహ్యమైన సత్ ఈ రెండు సత్తులు వేరువేరు కాదు ఒకే సత్ అది ఈ రెండు వేరువేరు అనుకోండి ఆ వేరువేరు అయితే ఎక్కడి నుంచి వచ్చే ఒకే సత్తు నుంచి పుట్టేయి అని చెప్పాలి అసలు పుట్టడానికి అసలు రెండు వేర్వేరు లేనేలేవు అన్నప్పుడు అజం సబాహ్యాభ్యంతరం అజం అకార్పణ్యం ఏమంటే పుట్టుక ఎప్పుడైతే లేదో మీకు దైన్యం అప్పుడు లేనే లేదు మనిషి ఏడుస్తూ పుట్టడం అంటేనే దైన్యం ఇంక ఏముంది మహాభాగ్యం పుట్టడం అంటేనే దైన్యం ఎందుకు అంచేతనే కుర్రాడు ఏడుస్తూ శిశువు ఏడుస్తూ పుడతాడు ఇంకా తర్వాత దైన్యం తప్ప ఇంకేముంది వాడు ఏడుస్తూనే ఉంటాడు బాలగ్రహంలోని ఈ పుట్టిన శిశువుని పీడించడానికి రోగాలు బ్యాక్టీరియాన్ని వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న చీమలు కూడా పీడించడానికి వెయిట్ చేస్తూ ఉంటాయి వాడు అలాగా ఆ శిశువు అలాగ హెల్ప్లెస్గా పడి ఉంటాడు తల్లిదండ్రులు అలా ఓపిక్గా ఆ శిశువుతో వేడిగ్గుతో వాడి పైకి తీసుకొస్తాడు వాడు ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఐదేళ్లు ఆరేళ్ళు వచ్చేపటికి తన కాలం మీద తాను నిలబడే స్థితికి వస్తాడు పదేళ్ళు వచ్చేటప్పటికి ఇంకొంచెం మునగాడు అవుతాడు ఆ తర్వాత యువకుడు అయ్యే ఏదో యువనలో కొంత అల్లరి కొంత ఉత్సాహం ఉండడం మాట వాస్తవం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి పేర పేరెంటాలు ఇంకా సంసారంలో పడి గెలగల్లి ఆడుతూ ఉంటాడు ఏవో రాగద్వేషాలతో గెలగల్లాడుతూ ఉంటాడు ఈ సుఖం అని ఆ దుఃఖం అని యాత్తగారి వాళ్ళు సరిగ్గా గౌరవం చేశారని చేయలేదని భార్య చెప్పిన మాట విందని వినలేదని ఒకప్పుడు ఈ భార్య చెప్పిన మాట విని వినకుండా ఉంటే పర్వాలేదు ఆ ఆహద్దులు కూడా దాటితే మరిన్ని సమస్యని ఈ రకంగా వీడు ఇలాగ గిలగిలు ఆడుతూ కొట్టుమిట్టు ఆడుతూ ఉండగానే ఎవరో అవతలకి పోతుంది మధ్య వయస్సు వస్తుంది అది అవతలకి పోతుంది పెద్ద వయస్సులో పడతాడు పెద్ద వయస్సులో ఇంక ఇవన్నీ అవతలకి పోతాయి ఈ అత్తలు మామూలు మర్యాదలు భార్యలు చెప్పిన మాట వినాలి పోడాలు ఇవన్నీ అవతలికి పోతాయి నాకు రోగం వచ్చినప్పుడు ఎవరైనా మంచి నీళ్ళు ఇస్తారా నాకు సేవ చేస్తారా నాకు మందు దొరుకుతుందా దొరకదా అని భయపడుతో నేను చచ్చిపోతానేమో ఎంతకాలం బతుకుతానో అని భయపడుతో వీళ్ళు భయపడుతూ భయపడుతూ చచ్చిపోతాడు ఏమిటి దిక్కుమాలిన బతుకు ఏమైనా అసలు దానికి విలువ ఉందంటారా కాబట్టి పుట్టుక అనగానే దైన్యం తప్పింకే ఉందండి కార్పణ్యం తప్పింకే ఉంది అయ్యా నువ్వు పుట్టుక లేని ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుంటే ఏమైనా కృతార్థత ఉంది కానీ పుట్టుక పుట్టుక నేను ఇప్పుడు పుట్టాను అప్పుడు పుట్టాను ఒక ఆయత ఒక జేవులో పెట్టుకుని ఇటువంటి తిరుగుతుంటే నేను ఎవడు ఎవడు ఉద్ధరిస్తాడు ఏ ఆస్ట్రాలజీ ఉద్ధరిస్తాడు నిన్ను ఏముధరిస్తాడు నీకు రాబోయే ఆరు మాసాలు అద్భుతంగా ఉందని చెప్పాడు ఆ తర్వాత ఆరు మాసాలు ఏమిటవుతుంది మళ్ళీ ఏడుపు ప్రారంభమే కదా కాబట్టి ఈ పుట్టుకలో నీకు దైన్యం తప్ప నీకు పుట్టుకలో యోగం పట్టినప్పుడు కూడా దైన్యమే యోగం లేనప్పుడు కూడా దైన్యమే పుట్టుకలో జన్మలో నీకు సుఖం ఆనందం లేదు దైన్యమే మిగిలింది నీకు పుట్టుకలేని తత్వాన్ని తెలుసుకోను ఆత్మస్వరూపుడవు అజాతి అకాత్మణ్యం భూమాఖ్యం బ్రహ్మదానికే భూమా అని పేరు పుట్టింది అంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది పుట్టుక లేనిది అపరిచ్ఛిన్నము భూమ అంటే అపరిచ్ఛిన్నము స్పేస్ వైజ్ లిమిటేషన్ లేనిది బ్రహ్మ అయితే మరి సృష్టివాక్యాలు ఉన్నాయి కదా ఇదో మీరు నేను చెప్పిన వాక్యాలు కావు పురాణాల్లో ఉన్నాయి ఎలా ఉండవు పురాణాల లక్ష పురాణాలు ఈ పురాణాలన్నింటినీ ఇప్పుడు రికన్సైజ్ చేసుకుంటూ కూర్చుని ఓపికం అవ్వలేదు అయితే మరి స్మృతి గ్రంథాల్లో ఉన్నాయి స్మృతి గ్రంథాలు కూడా మళ్ళీ శృతులు వేదాల నుంచి వచ్చాయి మరి అక్కడ ఉన్నాయి శృతి సృష్టి వాక్యాలు అంటే చూడండి సృష్టి వాక్యాల గురించి ఎదర రాబోతోంది సృష్టి వాక్యాలకు వ్యవస్థ చేస్తారు ఆచార్యులు ముందు సిద్ధాంతంతో చెప్తున్నారు అజాతి నేను చెప్తాను మరి నువ్వు అజాతి చెప్తే వేదంలో ఉండే సృష్టి వాక్యాల మాట ఏమిటి అంటే అక్కడ వ్యవస్థ చేస్తాం దాని ప్రసక్తి చెప్తాం అయినా ఊరికే స్థూలంగా చెప్తున్నాను సృష్టి ప్రతీయమానమే తప్ప వాస్తవము కాదు ఇప్పుడు సినిమా ఉంది ఇప్పుడు సినిమా తెర మీద ఉన్నది సత్యమా కాదా అనే మీమాంస చేసినప్పుడు అది సత్యము కాదు అది మిథ్యా హుళక్కి అనే చెప్పాల్సి ఉంటుంది అలా కాదండి హుళక్కేనండి మరి ఆ హుళక్కి ఫలానా డైరెక్టర్ గారు ఫలానా నిర్మాత గారు నిర్మించారని ఏమో వాక్యాలు ఉన్నాయి కదా వాటి బతుకేవిటంటే వాటి బతుకేవటం తర్వాత చూద్దాం ఎవడో ఒకడు నిర్మించాడు కాబట్టి ఇంకొకడేమో డైరెక్ట్ చేశాడు కాబట్టి సినిమా తెర మీద కనబడేదంతా సత్యం అవదు కాబట్టి ఇక్కడ కూడా ప్రతీటి కనబడేదానికి ఒక వ్యాఖ్యానం చేయటం కోసం వేదము సృష్టి వాక్యాలని చెప్పిందే కానీ సృష్టి యార్థము అని నిరూపించడం కోసం చెప్పలేదు ఇప్పుడో సినిమా కింద రాస్తారు సినిమాకు పేరు పెడతారు పేరు పెట్టి కింద డైరెక్టర్ నిర్మాత దర్శకుడు నటులు అని రాస్తారు ఈ పేరు పెట్టారు కాబట్టి ఫలానా దర్శనం దర్శకత్వం చేశాడు కాబట్టి ఫలానా అవార్డు కాబట్టి ఫలానా అవార్డు కాబట్టి ఇదంతా సత్యము అని మీరు అనుకుంటారా అనుకో మరి అలా ఎందుకు పెట్టారంటే చూడండి మీరు వెళ్ళి చూస్తారు మీకు కనపడుతుంది సత్యమేమీ కాదు కానీ కనపడుతుంది ఆ కనపడేది అల్లా కనపడంలో వీళ్ళ పాత్రలు ఉన్నాయి అని చెప్పడం కోసం ఆ పేర్లు అక్కడ రాశారు తప్ప ఆ కనబడేదంతా సత్యం అని చెప్పడం కోసం రాయలేదు ఈ పేర్లు అలాగే ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ అక్కడ అక్కడ సృష్టివాక్యాలు ఉంటాయి ఆ సృష్టివాక్యాలు ఎందుకుంటాయంటే నీకు అనుభవానికి వచ్చే సృష్టి ఈ కారణంగా ఉందిరా బాబు అని చెప్పడం కోసమే ఉన్నాయి తప్ప అంతేకాని సృష్టి యొక్క యథార్థత్వాన్ని నిర్ధారించడానికి అవి లేవు అవిదంగా విధంగా సృష్టివాక్య నిరూపణం నేను మీకు స్థూలంగా ఎప్పుడు చెప్పాను మరింత విస్తారంగా ఆచార్యులు రెండు మూడు శ్లోకాలు కారికలలో దాన్ని చెప్పబోతున్నారు అటువంటి భూమాఖ్యం బ్రహ్మను మీకు నేను బోధిస్తాను ఎత్ప్య అవిద్యాకృతసర్వకార్పణ్య నివృత్తి తదకార్పణ్యం వక్ష్యామి దేని పొంది యత్ ప్రాప్య ఆ అజాత బ్రహ్మను ఆత్మరూపంగా పొంది పొందుట అంటే తెలుసుకునుటయే పొందుట ఎందుకంటే మీరే అజాత బ్రహ్మ అయి ఉన్నారు ఆ సత్యాన్ని తెలుసుకొని తద్వారా ఏమిటవుతుందంటే అజ్ఞానము చేత మన హృదయాలలో నెలకొన్న దైన్యమంతా కూడా అవతలింపు అవుతుంది అజ్ఞానం చేత ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు ఈ పూజ వల్ల నాకు ఫలానా కోరిక కలుగుతుంది అని మీరు అనుకుంటున్నారు ఆ కోరిక ఒకే కలుగుతుంది యథార్థమే కర్మకే కర్మ ఫలం ఉంది వాస్తవమే ఆ కోరిక కీర్తి ఏమిటవుతుంది ఏదో నాకు ఒక అభివృద్ధి కలుగుతుంది అంటే ప్రస్తుతంలో నీ పరిస్థితి ఏమిటి అయోగ్యమే కదా ప్రస్తుతంలో అయోగ్యం కాబట్టే ఒక అభివృద్ధిని కాంక్షించి దానికోసం పూజ కాబట్టి భవిష్యత్తులో నువ్వు యోగ్యుడు కాబోతున్నావు ఈ కోరిక తీరడం ద్వారా కానీ ప్రస్తుతంలో అయోగ్యుడవే కదా దాని పేరే దైన్యండి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పూజ చేస్తే ఈ కోరిక తీరదేమో అనే శంక ఉంటుందంటారా ఉండదంటారా ఉంటుందంటారా ఉండదంటారా ఇప్పుడు చిన్న పూజ అయితే పర్వాలేదు యాభై రూపాయలు పూజ అయితే పర్వాలేదు ఏదైనా ఓ పది లక్షలు పెట్టే ఓ పూజ చేశారనుకోండి ఓ కోరిక కోసం అప్పుడు ఒక ఆయన పది లక్షలు పెట్టే ఓ పూజ చేశారు ఒక కోరికను మనసులో పెట్టుకుని చేశారు కానీ ఆ పూజ చేసిన తర్వాత ఆ కోరిక తీరలేదు ఏదో ఒక ఆపద వస్తుందని భయపడి ఈ పూజ చేస్తే ఆపద ఆగిపోతుందని చేశారు ఎవరో చెప్పారు అటువంటి సలహా ఆపద వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అని అలా బోధించుంటే అదో పద్ధతి అదో మార్గం ఆ మార్గం కాకుండా ఈ పూజ చేస్తే అది రాదు అని చెప్పారు దాంతో పది లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఆ పూజ చేశాడు కానీ అది వచ్చి పడింది అది వస్తోంది ఈయన చేసిన పూజ వల్ల అది ఆగిపోవాల్సి ఉంటుంది కానీ ఆగిపోలేదు వచ్చేసింది పడిపోయింది ఇప్పుడు ఏమైనట్టా పూజ దాని మీద శ్రద్ధ తగ్గిందా లేదా శ్రద్ధ ఇప్పుడు పూజ పది లక్షలు పోతే నష్టమైన లేదు శ్రద్ధ పోతే అంతా పోయినట్టే మళ్ళీ శ్రద్ధ నిర్మాణం కావాలంటే చాలా కష్టం శ్రద్ధ లేకుండా సత్యం తెలియదు కాబట్టి ఇటువంటి అసందర్భపు ప్రయోగం వల్ల అసందర్భ పయనం వల్ల అసలు ఉండాల్సిన శ్రద్ధ కూడా పోయింది తర్వాత పూజ చేస్తున్నప్పుడు నేను పూజ చేస్తున్నాను నాకు ఆ కోరిక తీరుతుందో తీరదో అనే భయం ఉంటుందా ఉండదా కాబట్టి వీడు పూజ చేసేప్పుడు భయంతో భయంతో ఉంటాడు పైకి చెప్పడం కానీ భయంతో ఉంటాడు వాడి మనసులో ఒక స్ట్రెస్సు భయం ఉంటుంది సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇదంతా దైన్యం కదూ ఈ దైన్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ భేద బట్టి రాలేదు ఈ భేదబుద్ధి అసలు దానికి మూలంలో ఏముంది అజ్ఞానం వల్ల కదా కాబట్టి నీ ఆత్మస్వరూపాన్ని అజం బ్రహ్మగా నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో అజ్ఞానం పోతుంది అజ్ఞానము చేత చేయబడేటువంటి కార్పణ్యం ఉంది అది కూడా పోతుంది కాబట్టి అప్పుడు మీ స్వరూపం ఏమిటిగా మిగులుతుంది అకార్పణ్యం భగవద్గీతలో చెప్పిన ప్రధానమైన సందేశం ఏమిటంటే దేవుణ్ణి భయపడుతో భయం కోసం దేవుణ్ణి ఆరాధించవద్దు అయితే ఒక ఆయన ఉన్నారు మేము భయం కోసం ఆరాధించట్లేదండి కోరిక తీరడం కోసం ఆరాధిస్తున్నాము అన్నారు చూడండి మంచిది కానీ కోరిక తీరడం కోసం ఆరాధించడంలోనే భయము అంతర్నిహితమై ఉన్నది అది అర్థం చేసుకో అలవాటు పడిపోతాం మనం భయపడడానికి కూడా అలవాటు పడిపోతాం భయం కూడా మన సిస్టంలో భాగమైపోతుంది కోరికలు మన సిస్టంలో భాగమైపోతాయి వీటికే రాగద్వేషాలు ఉన్న మరో పేరు భయం సో ఈ రాగద్వేషములు మన సిస్టంలో భాగమైపోయి మనం వల్ల కుంచుకుపోయి ఆ రాగద్వేషముల చేత శిథిలమైపోతూ వాటి బల వాటి బరువు కింద నలిగిపోతూ మనం బతుకుతూ ఉంటాం వాటిని ఫండమెంటల్గా క్వశ్చన్ చేసి వరకు అవి మనం విధులు కాబట్టి ఆ అకార్పణ్యాన్ని కేవలము అజ్ఞాన నివృత్తి ద్వారా మాత్రమే అకార్పణ్యాన్ని మనం పోగొట్టుకో కార్పణ్యాన్ని పోగొట్టుకుని ఆత్మస్వరూపము అకార్పణ్యమో అని తెలుసుకోగలుగుతాం అటువంటి అకార్పణ్యాన్ని అంటే దైన్యము లేని ఆత్మస్వరూపాన్ని నేను మీకు చెప్పబోతున్నాను వక్ష్యామి ఇర్థజాతి అవిద్యమానాజాతిరస్య సో ఆ ఆత్మస్వరూపమునకు జాతి పుట్టుక లేదు అది పుట్టిది కాదు ఈ సందర్భంలో పుట్టేది కాదు అనే సందర్భంలో నేను మీకు ఒక పాయింట్ చెప్పాల్సి ఉంటుంది లోకంలో మనిషి కంటిన్యూవిటీలో బతుకుతూ ఉంటాడు కంటిన్యూవిటీ అంటే ప్రవాహ నిత్యం ప్రవాహ నిత్యం జీవితం సత్యమా మిథ్యా అని అడిగారు అనుకోండి సత్యమే అంటాడు ఎందుకని నిన్న ఇవాళ రేపు ప్రవాహం ఉన్నది బాల్యము ఇవ్వనము భవిష్యత్తులో వృద్ధాప్యము ప్రవాహం ఉన్నది పూర్వజన్మ ఈ జన్మ నెక్స్ట్ జన్మ ప్రవాహం ఉన్నది ఈ ప్రవాహమే సత్యం అనుకుంటాడు ఏ తర్వాత నేను ఆ ప్రవాహంలో భాగము అనుకుంటాడు అంటే తను కూడా ప్రవహించిదేదో అదే అనమాట తను కూడా తను కూడా ప్రవహిస్తున్నాడు పూర్వజన్మ నుంచి ఈ జన్మలోకి ఈ నెక్స్ట్ జన్మలోకి తను కూడా ప్రవహిస్తున్నాడు అంటే తను కూడా ఒక ప్రవాహము ప్రవాహము అంటే నిరంతర పరివర్తనకే ప్రవాహం ఎప్పుడూ వచ్చే మార్పు కంటిన్యూస్గా మారిపోతూ ఉండేదానికే ప్రవాహం అని పేరు ఇక్కడ ఏదో నీళ్లు ప్రవహిస్తున్నాయనుకున్నారు ఊరికే దృష్టాంతంగా ప్రవాహించడాన్ని వాడారు నిరంతరం మారిపోతూ ఉండేదానికే ప్రవాహము అని పేరు దేహము ఒక ప్రవాహము ఒక ప్రవాహము కాలము ఒక ప్రవాహం అంటే నది మాత్రమే కాదు ఇవన్నీ ప్రవాహములు ఇప్పుడు నేను ఏమిటి నేను దేహమైతే నేను కూడా ఒక ప్రవాహాన్నే అవుతాను నేను మనస్సు అయితే నేను కూడా ఒక ప్రవాహాన్నే అవుతాను నేను కళాంతర్గతుల్ నేను కూడా ఒక ప్రవాహాన్నే అవుతాను మనిషి తాను ఒక ప్రవాహము అని నిర్ధారించుకుని దాని బేసిస్ మీద మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు నువ్వు స్వర్గానికి వెళ్తావు ఈ పుణ్యం చేసుకుంటే అంటే ఆ పుణ్యం చేసుకుంటాడు ఎందుకని తను ప్రవాహంలో ఉన్నాడు ఆ ప్రవాహంలో ఇప్పుడు వర్గ భూలోకంలో ఉన్నాడు భవిష్యత్తులో స్వర్గలోకానికి వెళ్ళాలి తర్వాత నీకు ప్రవాహం నువ్వు సంతానాన్ని కన్నట్లయితే ఈ ప్రవాహం ఇలా కొనసాగుతూ ఉంటుంది నువ్వు ఫలానా వంశానికి చెందినవాడవి నువ్వు వంశం కంటిన్యూ అయితే నువ్వు కంటిన్యూ అయినట్టే కాబట్టి ఈ ప్రవాహంలో నువ్వు కంటిన్యూ అవ్వాలంటే నీకు సంతానం ఉండాలి అంటే ఆ బేసిస్ మీద వివాహం చేసుకుని సంతానాన్ని కంటాడు ఆ సంతానాన్ని ప్రేమిస్తున్నానంటాడు వీడు సంతానాన్ని ప్రేమించుటలేదు సంతానం ద్వారా తనకు లభించబోయే ప్రవాహ ప్రేమిస్తున్నాడు దాన్ని వాడు ప్రేమిస్తున్నాడు కొడుకును ప్రేమిస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో వాడు కొడుకుని ప్రేమించట్లేదు ఆ కొడుకు వీడికి ఒక స్టేటస్ని ఇచ్చాడు నేను తండ్రిని అనే స్టేటస్ని ఇచ్చాడు ఆ స్టేటస్ వీడికి కావాలి నేను తండ్రిని అనే స్టేటస్ మీద ఉన్న ప్రేమ కొడుకు మీద ప్రేమలాగా భాషిస్తుంది నేను భర్తను అనే స్టేటస్ మీద ఉన్న ప్రేమ భార్య మీద ప్రేమలాగా భాషిస్తుంది అంచేతనే వాడు ఆ స్టేటస్ని షేక్ చేసేదంటే వాడి మీద ప్రేమ కూడా షేక్ అవుతుంది నేను తండ్రిని అనే స్టేటస్ ఒకటి ఉంది వాడు దాన్ని షేక్ చేయడం ప్రారంభించాడు అనుకోండి అప్పుడు ఆ ప్రేమ ఏమవుతుంది షేక్ అవుతుంది షేక్ కాబట్టి ఇదంతా కూడా చాలా దైన్యంతో కూడిన వ్యవహారం దీంట్లో ఉండే మహాదోషం ఏమిటంటే మౌలికమైన దోషం ఏమిటంటే నీవు కాలాంతర్గతమైన ఒక ప్రవాహముగా నిన్ను నీవు స్వీకరించుటయే దాంట్లో ఉండే మహాదోషం నీవు ఒక ప్రవాహానివి ఒక ప్రాసెస్వి కాదు నీవు కూటస్థ ఆత్మ ఛేంజ్లెస్ రియాలిటీ ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపానికి నీవు ఈ ప్రవాహంలో నీకు భాగం లేదు నువ్వు ప్రవాహానివి కాదు కాబట్టి నీ ఎందుకు కార్పణ్యము లేదు అనే అసత్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అంచేతనే దానికే అజాతి అని పేరు ప్రవాహంలో ఏది అంతర్భాగమై ఉంటుందో అది జాతి జాతిమత అది పుట్టుక గలది పుట్టుక గలది అంటే చాలు సాగు గలది అని వేరే చెప్పక్కర్లా ఆ ప్రవాహంలో పడిపోతూ ఉండేదే అవుతుంది కానీ నీ స్వరూపము అజాతి పుట్టుక లేనిది సమతాంగతం సర్వసామ్యంగతం సర్వసామ్యంగతం అంటే ఏటో తెలుసు అంటే రాశారు నిర్ధర్మకథాంగత ఇప్పుడు చూడండి నేను నేను పురుషుడను అనగానే హ్యుమానిటీలో మానవ జాతిలో సగం నాకు విరుద్ధంగా స్త్రీ రూపంగా కనపడుతుంది సగం జాతి స్త్రీ రూపంగా భిన్నంగా కనపడుతుంది దాన్ని ఏమంటారు సధర్మ కథ అంటారు అంటే నేను పురుష అనే ఒక జెండర్ నేను కలవాడిని అలాగా సమానమైన జెండర్ కలవాళ్ళు సగం హ్యుమానిటీ ఉంటే ఇంకో సగం హ్యుమానిటీ ఆపోజిట్ జెండర్ కలిగి ఉన్నారు దీన్ని సధర్మ అంటారు అలాగే బ్రహ్మతం పరాదాత్ యోన్యత్ర ఆత్మనహా బ్రహ్మవేద అని మీకు ఉపనిషత్తుల్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా మౌలికమైనటువంటి చాలా సూక్ష్మమైన అంశాలు తన అనుభవానికి తెచ్చుకోదగిన అంశాలు ఇప్పుడు ఉదాహరణకు ఒకడు అన్నాడు ఐఎమ్ ఏ డచ్ మ్యాన్ అన్నాడు ఇప్పుడు ఐఎమ్ ఏ డచ్ మ్యాన్ అన్నాడంటే వీడేం చేశాడు మొత్తం హ్యుమానిటీని రెండు భాగాలు చేశాడు మొత్తం మానవ జాతి రెండు భాగాలు అయింది దాంట్లో ఒక భాగము డచ్ ఇంకొక భాగం నాన్ డచ్ నేను డ ఆ డచ్ అనే భాగానికి చెందినవాడు కాబట్టి మీకు ఎప్పుడైతే తన ఎందు ఒక ధర్మాన్ని ఆరోపించుకున్నాడో సకల జగత్తు కూడా ఆ ధర్మం బేసిస్ మీద డివైడ్ అయిపోతుంది ఇప్పుడు ఒక ఆయన అన్నాడు నేను ఐఆమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటో తెలుస్తుంది అనమాట ఆఫ్ ది హ్యుమానిటీ ఈజ్ నాట్ In your favor. Вас everything else may be different in your favor. You see everyone else. It's not us as of theologian people. Wh Emmy's ever better, it's not yourself. Every day each other is each other out of me. It's other self-repancies. What the other way... Am I Lord an y prompt? I mis gr intens Motherтр Sparkman is not a little supporter. Are you divided? And that is the way, తన స్వరూపమునందు ఏ ఏ ధర్మాన్ని వీడు ఆరోపించుకుంటాడో ఆ ధర్మము వాడిని ఏం చేస్తుంది సధర్మకునిగా చేస్తుంది విశిష్ట ధర్మము గలవానిగా చేస్తుంది ధర్మము అంటే ట్రిబ్యూట్ విశిష్ట ధర్మము గలవానినిగా చేస్తుంది ఆ కారణంగా వీడు ఇతరము నుండి సర్వము నుండి భిన్నుడై విడివడి వీడు ఉంటాడు ఇది ఆత్మతత్వము కాదు ఆత్మయందు ధర్మం ఉండదు నిర్ధర్మకంగా ఉంటుంది స్పేస్ ఉంది స్పేస్కి ధర్మమే ఉంది రంగుందా రుచి ఉందా వాసముందా ఏ ప్రాపర్టీ ఉంది స్పేస్కి ఏ ప్రాపర్టీ లేదు స్పేస్కి అని చెప్పిన స్పేస్ సర్వత్రా సమం ఉంటుంది అటువంటి స్పేస్ వలె ఆకాశము వలె సర్వసమైన అంటే పాజిటివ్గా చెప్పారు సర్వసమైన అని కానీ పాజిటివ్ కాదు అక్కడ పాయింట్ నెగిటివ్ ఎందుకంటే మొత్తం శాస్త్రమంతా కూడా అపవాద ప్రధానమైన శాస్త్రం నెగిటివ్ శాస్త్రం ఇది నెగిటివ్ వేలో ఉండే శాస్త్రం నెగిటివ్ అంటే మీరు లోకంలో ఉండే పాజిటివ్ నెగిటివ్ ఆ నెగిటివ్ కాదు ఏ ధర్మాన్ని ఏది అధ్యారోపితమైన సకల ధర్మములను నిషేధించేటువంటి శాస్త్రం కాబట్టి ఆత్మస్వరూపమునందు ఏ ధర్మాన్ని కూడా అంగీకరించరు ఆత్మ కర్త కూడా అంగీకరించరు భోక్త అనేది అది కూడా అసత్యమే బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది వర్ణముల యొక్క అభిమానం అసత్యం ఆశ్రమ బ్రహ్మచర్య సన్యాసిత్యాది ఆశ్రమాభిమానం అసత్యం స్త్రీ పురుష ఇత్యాది లింగాభిమానం అసత్యం జాత్యభిమానం అసత్యం మనుష్యత్వాభిమానం కూడా అసత్యమే కాబట్టి స్పేస్ లైక్ చైతన్యం కలదో అదియే సమతాంగతం అటువంటి ఆత్మతత్వాన్ని నేను బోధిస్తాను